ఖ్య నూట ఒకటి ఏటికి తలకెదరిందరును గాటపు సిరులివి ప్రజలు ఎండల బొరలకేచిన చలిలో నుండక చరిలో నుడుక అండను పండిన పసిడే బ్రతుకు అడవుల నలయక ఆకునల ముదిని కడుపుల గాలగ గరగక బడి బడి లక్ష్మీపతికి దాసులై పొడవగు పదవుల బొందరో ప్రజలు పొక్కేటి కాళ్ల పుండ్లు రేగగా దిక్కులనంతటదిరుగక గక్కన తిరువేంకటగిరిపతి గని మనసుతో నుండరు ప్రజలు